మీ ప్రభా పరసిన దేవా బ్రాహ్మ సాకులు దేవా కల్వారిస్తూ ప్రభా మా పాప మా షాప మా రోగలు మా విసన చడుతను భరించి మూడు దిన తిరిగి లేచిన దీవానికి శోతం ఇజ్రాయల్ పరిశున్న దైవానికి ఈ రోజు మీరు మమ్మీని జ్ఞాపకం చేసుకోండి నా దేవాక్యం మాట్లాడి పాట మీరు మాయింపనని రాణ బిడ్డలు నడిపించి సైతాన్ని ఎలాటగా కాల్ చేసి మనసు మాకు కలిగించమని మీ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం మాకు దేమని స్వామినమ్మా మేము అంటే ఎంత శిష్య పాఠ పడము ఈశు తు హశు తు హే మహా మేర సబ్కే ప్రేమ క్యా మహా సేమ క మహా మేర మహా క్రుస్ కన బహానా అర్పణ కీవన అన్నానా క్రుకు అర్పణ కీవన అనా యీు ప్రభు సు మేర శ ప్రభు సు మేర దిశ తు మహా మేర మహా యశు తు మహా మేర మహా మేర సబ్కే ప్రేమ కయా మహా పాప కో క్షమ సా పాప స బుడాయ పాప స నా బనాశు తురే మహా యూ తు మహా మేర మహా యీశు ప్రభు నే ప్యారా ఓ సహారా యీశు ప్రభు నే పారా హ ఓ సహ సహారా కైసా కమో పంపర్ ప్రభు యీస్ కహా మేరే మహా యశు తు హై మహా మేర మహా మేరే సేమ క్యా మహా ప్రేమ కియా మహా ఇం మహా ప్రేజలర్స్ చిరకాళ స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నాహృదయా సన్నిహితుడా నా ీవయ్యా నీ ప్రేమ చాళయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువాయ్యా చిరకాల స్నేహం ఇది నాయరకాల స్నేహం ఇది యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయ నీ స్నేహం లోకానలేనట్టి ఆదివ్య స్నేహం నాయసు నీ స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయ నీ స్నేహం లోకానలేనట్టి ఆదివ్య స్నేహం నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీలలో నను మోయుని స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నాయసు నీ స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నాయసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన శిలువ స్నేహం నాయసు నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం స్నేహం చిరకాళ స్నేహితుడా నాహృదయా సన్నితుడా చిరకాళ స్నేహితుడా నాహృదయా సన్నితుడా నాతో నీ వయ్యా నీ స్నేహం చా ీవయ్యా ప్రియ ప్రభువాహం చిరకాల స్నేహం ఇది నాయస్ ప్రేజ్ ద లాట్ సిస్టర్ థ్యాంక్ యూ మోసి లోకమును తల చేయు తరుణమిదే తిలువను మోసీ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే లేలము సోదరుడాద్ర నుండి ప్రకటింపను సోనామమును సుదరుడా నిద్ర నుండి ప్రకటింపను ఏ నామమును సోమరియేలాని నిద్రించవు ఈ ధరను లేపెడు సమయం ఇదే సోమరి ఈ ధరను లేపెడు సమయం సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే సిలువను మోసి ఈ లోకమును తల చేయు తరుణమిదే పరిశుద్ధాత్మ కవచముతోడిగి నీ నడుము కాటి తయారగుమ పరిశుద్ధాత్మ కవచముతోడిగి డుము కటి తయారగుమ సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడి సమయమిదే సిలువను మోసీ లోకమును తల చేయు తరుణమిదే ను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిది ప్రభు ప్రభుయేసు కతు నరుదించెను ఈ ధరకు లోకార క్షణకై ప్రభు ఏసు వీకత నరుదించెను ఈ ధరకు విలుగును మనకు నీచెను ఏసు తన స్థుతులను పాడెడు సమయం ఇది మనకు నీచెను ఏసు తన స్థుతులను పాడెడు సమయం లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే థ్యాంక్ యూ యొక్క ప్రేజ్లాడు అందరికీ ప్రేజ్లాడు అవసరం చదివే ముందు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం రోజా పరిశుద్ధుడ పరిశుద్ధుడ గొప్ప తండ్రి ఈసయ నీకు లెక్కని వందనాలు ఇస్తే ప్రభా తండ్రి వేసేయాలి మాకు ప్రభా దినమంతా కాచి కాపాడిన ఈ టైంలో మాకు ప్రభా ఈ సమయంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన నీకు లెక్కని వందనాలైనా తండ్రి ఈ వాక్యం చెప్పేది నేను కాదు వేసేయ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలను సరి చేయలేస్తే ప్రభా మమ్మల్ని ఇంకా ఆత్మీ లోతు నడిపించండి దైవానికి మీ యొక్క ఆహారం భుజించని మోచుకునేస్తే ప్రభా ఈ యొక్క ఆత్మీయహారంతో ముందు తండ్రి నేను ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ నడిపించి వాళ్ళందరికీ దయచేయండి ఏసు ప్రభావింకారని బిడ్డలు ప్రభావ మీరు లంకారండి ప్రభా విష్ణపతి బిడని దీవించి ఆశ్రయించి ప్రభానికి ఎంత వందనని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు ఇక్కడ మనం వాక్యం చూసుకుంటే మార్క్స్ వార్త ఐదో అధ్యాము ఆరో వచనంలో ఎవరైనా చదవండి సిస్టర్స్ తీస్తే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా తీస్తే మార్క్ ఐదు ఆరే కదమ్మా నేను చదువుతాను వారు వాడు దూరం నుండి ఏసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏసు సర్వత్రుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి అలా వాక్యం చూసుకుంటే మనం ఇక్కడ ఆయన ఎవరైతే ఉన్నారో ఆ సేనా దయం పట్టిన వ్యక్తి కోసం మనం చూసుకుంటున్నాం ఇవాళ వాక్యం ఈ మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో మనకు ఈ యొక్క ఐదో అధ్యాయం అనేది మన మనం మన అందరి కోసం అది చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యమైన అధ్యాయం ఇందులో దేవుడు చేసిన మెరికల్స్ చాలా ఉన్నాయి ఇందులో ఒకటి సేనా దయ్యం పట్టిన అతను చూస్తాము తర్వాత రక్తస్వామం గల స్త్రీ కోసం చూస్తాము చూడండి సేనా దయ్యం పట్టిన వ్యక్తి ఆ ఊర్ల ఆ యొక్క ప్రాంతంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు అతను మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఉన్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆయన చూసినప్పుడు వల్ల ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఆయన చూసి ఆయన చూసిన ప్రతి ఒక్కరు ఆయనని భయపడుతున్నారు ఎవరు కూడా ఆయనని ఆ వాళ్ళ ఆయన స్వాధీనంలో చేసుకోలేకపోయినారు మనం పైన వాక్యం చూస్తే ఎవరు కూడా సేనా బట్ సేనా దయ్యం పట్టిన ఆ వ్యక్తిని ఎవరు స్వాధీనం చేసుకోలేకపోయినారు వాళ్ళు ఎటువంటి ఆ ఆయనకి తెచ్చి కట్టినా మన చేతోనైనా దేనితోనైనా కట్టినా మనం పైన వాక్యం చూసుకుంటే ఏది కూడా ఆయన పెట్టుకుంటలేడంట ఎందుకంటే అన్ని వేల వేల లక్షల దయ్యాలు ఉండొచ్చు అందులో అంత మనం అంటే సైన్యం అన్నట్టు అన్ని దయ్యాలు ఆయన లోపల ఉండదంటే కదా మనం చూస్తున్నాం అడ ఆయనని మనుషులు ఎవరు కూడా లోబరుచుకోలేకపోయినారు ఆయన ఆ యొక్క ప్రాంతంలో ఏ మనుషులు కూడా ఆయనని లోబరుచుకోకపోయినారు ఆయన ఇక్కడ అంటే అక్కడ తిరుగుడు ఎప్పుడు చూసినా ఇరవై గంటలు సమాధులలో ఉండడు ఇరవై గంటలు ఆ కొండల గోలలు అరుచుకుంటూ ఆయన దేహాన్ని ఆయన గాయపరుచుకుంటూ కొట్టుకుంటూ చూడండి ఆయన పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి పాపం ఆయన ఆయన లోపల చెప్తున్నా కదా ఆయన అంత అన్ని దయ్యాలు ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎట్టుంటుంది ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది ఈ పాపం అంత ఇట్లా భరించినాడు ఆయన ఆయన ఎవరు స్వాధీన పరచుకోలేకపోయినారు ఎవరు తిన్నాడా చేసిన్నా ఏం చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఎవరిని దగ్గర రానియాడు అందరినీ కొట్టుడు చేస్తుడు భయంకరమైన పరిస్థితి ఆయనది చూడండి ఆ యొక్క దురాత్మల కంట్రోల్లో వెళ్ళిపోతే వాళ్ళ ఆయనని ఏ విధంగా ఆయన ఆయన జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసినవి ఆ దురాత్మలు చూస్తే చూడండి ఆయన ఆ ఊరికి కదా ఏసు ప్రభు అక్కడ వచ్చి ఆలలువ్య ఏసు ప్రభు ఆడ దోనే దిగిండండి కదా ఏసు ప్రభు మనం వాక్యాన్ని చూసుకుంటే అంత భయంకరమైన వ్యక్తి ఎవరు స్వాధీనపరచుకొని వ్యక్తి మనుషులతోనే కాని ఆయనని స్వాధీనపరచుకోవడం కాని వ్యక్తి చూడండి ఏశప్రభుని చూడగానే ఏమని చేస్తుండట ఆరో అధ్వక్షణంలో పరిగెత్తుకుంటూ వచ్చిందంట లుయ్యా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ సేన ఆ దయ్యాలు అన్ని ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు ఆయన కాదు వచ్చింది ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు ఎక్కడా దేవుడు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడా ఏం చేస్తాడా అనుకుంటూ ఆ యేసుప్రభుకి భయపడి కదా ఆయనను చూసి భయపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భయపడినందుకే ఆ ఏసు ప్రమును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చినంట ఆ వ్యక్తి చూడండి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనని మొక్కినంట ఏముందనా వాడు దూరం నుండి ఏసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఎవరికేసరికి నమస్కారము ఎవరు ఇస్తాం మనము మన పెద్దోళ్ళకి ఇస్తాము బంధుమిత్రులు ఉంటారు కదా మన కిషన్ ఉంటారు వాళ్ళకి నమస్కారం మర్యాద చూపిస్తాం చూడండి ఆ దయ్యము ఏసు ప్రభుకి మర్యాద చూపిస్తుంది ఆ సేన అనే దయ్యము కదా దయ్యాలు కదా సేన అంటే కొన్ని వేల దయ్యాలు కదా ఆ మర్యాద చూపిస్తుంది దేవునికి చూడండి ఆయనను గుర్తుపట్టినాయి దయ్యాలు మర్యాద చూపిస్తుంది ఆయనకు నమస్కారం చేశారట చూసుకుంటే మనము చూడండి దాని పుట్టించిన వాడు కూడా దాన్ని సృష్టించిన కూడా మన యేసు ప్రభువే లోక సృష్టికర్త ఆయననే దాన్ని చేసిన కూడా ఆయననే ఆ దయ్య వచ్చి నమస్కారం ఇస్తున్నాయంటే చెప్పండి ఆ దురాత్మలో సైనా దయ్యాలన్నీ యేసుప్రభుకు నమస్కారం చేస్తున్నారంటే చెప్పండి ఆయన ఆయనని గుర్తుపట్టినాయి దయ్యాలన్నీ కానీ ఆ దయ్యాలు ఆయనని గుర్తుపడుతున్నాయి కానీ చూసుకుంటే మనం కింద చూసుకుంటే ఆ ఊర్ వాళ్ళు మాత్రము ఆ ప్రాంతంలో మాత్రము యశుప్రభుని గుర్తుపడతలేరు ఆ ప్రాంతంలో మాత్రము యశ్వ్రభుని గుర్తుపడతలేరు అవి వచ్చి ఆయనకి నమస్కారం చేసి చెప్తున్నాయి కదా ఏం చెప్తున్నాయి మీ నీ ఏం చెప్తుంది దేవుని కుమారుడు నీ మాతో నీకేమి క్వశ్చన్ మార్క్ ఉందా మాతో నీకేమి ఆ వచ్చింది యేసుప్రభు ఆయనని ముట్టి స్వస్థ పర్శనికే ఆ ప్రాంతానికి వచ్చిందే ఎస్ ప్రభు ముట్టి స్వస్థపర్చండి ఎంత గొప్ప సాక్ష్యం అది చూస్తాం మనం తర్వాత అవి ఆయన ఆయనను వదిలిపెట్టి పోతాయి పోయి అక్కడ పందులో దాంట్లో దొరుకుతాయి చూడండి ఆ మనిషి పరిస్థితి ఎట్లుంటుంది అని అన్ని అన్ని సేనా ఆయన యొక్క ఆయన మీద ఆవరించిన్నాయి అంటే ఆయన పరిస్థితి ఎట్లుండొచ్చు ఆయన పరిస్థితిని చూ చూడనికే ఎస్ ప్రభు అక్కడికి ఆయనను ముట్టి స్వస్థ ఆయన కానీ ఆ యొక్క ప్రాంత పూలు మాత్రము యేసుప్రభుని బతిమలాడుకుంటురంట అయ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో చూడండి ఏ వచ్చినం మనము మనం చూసుకుంటే పదిహేడో వచ్చంలో తమ ప్రాంతమును విడిచి పొమ్మని వారు ఆయనని బతిమాను కొన్నసాగిరి చూడండి ఆ ప్రాంతంలోని ప్రజలు ఏమంటురంట మా ప్రాంతం విడిచి వెళ్ళిపోయేసు ప్రభు రక్షణ ఆ ప్రాంతంకి వచ్చింది ఆ రక్షణ ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి వచ్చింది అయితే వీళ్ళు ఆ ప్రాంతం పిలిచి వెళ్ళిపోవంటారు చూడండి ఎవరైనా దేవుణ్ణి వద్దనుకుంటారా అదా దేవుణ్ణి ఎవరు వద్దనుకోరండి సత్యం చూపిస్తే ఎవరు వినరు మన మాట ఇప్పుడు పరిస్థితి కూడా అంతే ఉంది మనం ఏదైనా సత్యం చూపిస్తే మాత్రం మనం చెడు అయిపోతాం వాళ్ళకి ఏది చూపించినా కానీ మనల్ని వద్దంటారు ఒక్కసారి పిలిచిన వాళ్ళు నెక్స్ట్ టైం పిలివరు ఒక్కసారి మనం వాక్యం వినరు మళ్ళీ నెక్స్ట్ టైం మనం వినరు చూడండి ఏసు ప్రభునే వద్దంటురు ఇడ నువ్వు నేనైతే లెక్కనే లేదు కాదు ఏసు వచ్చి అంత గొప్ప కార్యం చేసినడు అటువంటి వ్యక్తిని ఎవరు స్వాధీనపరచుకొని వ్యక్తిని ఒకటి ఒక్క మాట ద్వారా దేవుని యొక్క మాట ద్వారా చూడండి వాళ్ళకి అప్పుడైనా నేను వాళ్ళ హృదయ నేత్రాలు ఆ దయ్యాలు వ్యక్తి వచ్చి ఆయన మొక్కుతున్నాడు నమస్కారం చేస్తున్నాడు దేవుణ్ణి నమస్కారం చేస్తున్నప్పుడైనా అర్థం కావాలి కదా ఆయన సర్వ సర్వలోక సృష్టికర్త అని ఆ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు గుడ్డితనం ముందు అలా చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది సత్యం వచ్చింది ఏసుపులమే సత్యం కదా ఆది ఏందో దేవుడు ఉండను వాక్యము దేవుడై ఉండను చూడండి అంత మంచి దేవుడు వాక్యంగా అక్కడ వచ్చినాడు వాళ్ళకి సత్యం బోధించడానికి వచ్చినాడు ఒక ఆయన ఎంటర్ కాగానే ఒక మంచి గొప్ప మెరకలు ఆ సేన పట్టిన దయ్యము అంత వేల దయ్యాలు ఉన్న వ్యక్తి వచ్చి ఆయనను మొక్కుతున్నాడు నమస్కారం చేస్తున్నాడు మర్యాదిస్తున్నాడు వాళ్ళు ఎంత సంతోషపడాలరే మా దూరికి మా దేశానికి మా ప్రాంతానికి యేసు దేవుడు వచ్చిండు ఆయనను తీసుకెళ్ళి సన్మానం చేయాలా కదా అట్లా అటువంటి పరిస్థితుల మనం ఉంటే మాత్రం దేవుడిని మాత్రం వదులుకుతున్నాయి చూడండి అటువంటి దాంట్లో వాళ్ళు ఏమంటారు అంటే ఆయనని బతింలాతున్నా నువ్వు ఎక్కడి నుంచి ఈ రోజు కూడా మనం చొప్పే వాక్యం చూస్తే ఎవరికి అర్థం కాదు ఆ రోజు యశు ప్రభుని కూడా ఎవరు అర్థం చేసుకోలేదు ఈ రోజు మనల్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు కానీ ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్నాడు ఆయన ఏమంటుడు ఆ కింది వశనం చూస్తే ఆయన దో ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యుద్ధకు ఆయన ఆయన యుద్ధ తనుండిన ఆయనను బతి నాని కొనసాగను కానీ అలా ఆయన ఏమంటుండట యేసుప్రభ నేను నీ ఎంబడి వస్తా ఆ వ్యక్తి ఆ సేనా దయ్యం పెట్టిన వ్యక్తి పేరు లేదు కానీ ఏసుప్రభ ఎంబడి వస్తా అని చెప్తుండవు చూడండి ఏసుప్రభ ఒకసారి రుచి మనము ఆయనను వదిలం అలాంటి వ్యక్తి ఈయన కూడా రుచి చూసిండు అన్ని వేల దయ్యాల నుంచి విడుదల వండి ఆయనకు ఆ టైంలో రక్షణ అనేది వచ్చింది ఆయనకి ఏసుప్రభ ఏందో తెలిసిపోయింది అరే ఈయననే దయ్యాలు వచ్చి ఆయన ముక్తుంది అంటే అర్థమైపోయి నేననే లోక సృష్టికర్త అని ఆయన ఏమంటుండంటే ఆయన దేవుడు యశ్వ్రభు అని నేను నియమడు వచ్చేస్తాను కానీ ఆయన ఏమంటుండే యేసు ప్రభు చూడండి దేవుడు దేవుడు ప్రణాళిక ఎట్టుంటుందంటే ఆయన ఏమంటుడు నువ్వు ఇక్కడనే ఉండు ఉండి నీకు జరిగిన కార్యమేందో వీరులకి వివరించి చెప్పు ఏసు ప్రభుని అంత తృణీకరించిన వాళ్ళు ఆయనను వెళ్ళిపోమన్నా కానీ ఏసుప్రభు మాత్రం అక్కడ ఏం చేస్తున్నంటే తన సేవకుణ్ణి మాత్రం పెడుతున్నాడా ఆయన ఎంత సేవ చేసిండో మనకి దానికోసమే తెలియదు కానీ ఆయనను ఆడ పెట్టుమని ఆయన ఎందుకు దేవుని ఉద్దేశం ఉంది ఆడ ఆయన ద్వారా ఇంకెంతమంది రక్షణ వచ్చిందో తెలియదు కానీ ఆడ దేవుడు ఆయనను పెట్టిండే దేవుని ప్రణాళిక ఏదో ఉంది ప్లాన్ ఉందని మనం ఈ అధ్యాయం చూసుకుంటే ఈ అధ్యాయంలో చూస్తున్నాం కదా తర్వాత మనం కింద చూసుకుంటే మళ్ళీ ఆ ఇరవై ఐదో వచనంలో చూడండి ఆడ పన్నెండేళ్ళ నుండి రక్తస్వావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యముల వైద్యుల చేత ఎన్నో తిప్పలు తిప్పలు తనకు కలిగిన ఎంత లేకపోయను నాకు కనిపిస్తలేదు చిన్న నేను చదువుతాను ఎందుకన్నప్పుడు అవునా నేను సిస్టర్ అది అడిగాను ఎందాక సార్ చదువుతాను తనకు కలిగినదంతయ్యో వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడేను చాలు సిస్టర్ చూస్తాం మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎన్ని సంవత్సరాల నుంచిందని పన్నెండు సంవత్సరాల నుంచి కదా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రామం గల రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండేను ఆమెకు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అంటే చూడండి ఒక్కటి కాదు రెండు కాదు ఆమె ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల నుంచి ఆమెకు ఆ రోగం ఒకటి చూడాలి ఆమె బాధ ఎట్లుందంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తం రక్తస్వాం కలుగుతూనే ఉన్నది అప్పు ఆమె ఆమె కలిగినది అంతాయో దానికోసమే వ్యర్థం చేసుకున్నది ఎన్ని ఎంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ ఆ రోగానికి నివారణ కలగలేదు అమ్మాయికి కదా ఆమె ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బాధ పడుతుందంటే చెప్తే మనం చూసుకుంటే మనము ఆమె మన రక్తంలో జీవం ఉంటుంది మనం మన లోపల బాడీల ఎంత రక్తం 5 లీటర్స్ రక్తం కంపల్సరీ ఉంటుంది ఆ రక్తం ఫైవ్ లీటర్స్ రక్తంలో కొంచెం తగ్గినా రక్తం లేకపోయినా మనిషి బలహీనంగా అవుతుంది బలహీనంగా అవుతాడు ఓకే ఆమె బలహీనంగా ఉంది ఆమె రక్తం కోసం రక్తం ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం ఎన్ని ఆహారాలు తీసుకుంటుంది ఎంత వైద్యం తీసుకున్నా కానీ ఆ స్రావం అనేది పొత్తునే ఉంది ఆమె లోపలికి అంటే ఆమె లోపల జీవం లేకుండా ఉంటుంది రక్తంలో జీవం ఉంటుంది కదా ఆ జీవం అనేది ఆమె లోపల నుంచి వెళ్ళిపోతుంది మనం చూస్తే అది వన్ కాదు టూ కాదు డైరెక్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆ బాధ పడుతుంది ఆ యొక్క సిస్టర్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆ బాధ పడుతుంది ఆమె బాధను ఎవరికి చెప్పుకోలేకపోతుంది ఎన్ని చెప్పుకున్నా ఎంత చేసినా ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కానీ ఆమెకి స్వస్థత అనేది ఆ మందుల ద్వారా వస్తలేదు ఆ మందుల ద్వారా స్వస్థత అనేది రాదు మనం ఇందాక చూసుకున్నాము ఆ సేనా దయ్యం పట్టిన వ్యక్తి కోసం చూసుకున్నాము ఎవరు మనుషులు ఆయన లోపరుచుకోలేకపోయినారు అదే మెరికల్ అదే పరిస్థితి ఈ రక్త స్రావం స్త్రీ లోపల కనిపిస్తుంది ఆ సిస్టర్ ఒక స్రావం పొత్తునే ఉంది అది పోతే ఎంత బలహీనం పెట్టారు మనుషులు రాదు కూర్చొనికి రాదు ఎక్కువసేపు పని చేయలేరు దమ్ము మనం చూస్తాం కదా రక్తం లేని వ్యక్తులు ఎట్లయిపోతారు ఒక లాంటి ఆ వాళ్ళ ఫేస్ మొత్తం పేలిపోతుంది వా చేతులు కాలన్నీ పేలిపోతాయి వైట్ గా కనిపిస్తారు డిఫరెంట్ ఉంటారు వాళ్ళు ఆమెలోన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుందాం అమ్మాయి ఆ సిస్టర్ కానీ రోగ నివారణ కదులుతలేదు దేశకు ఇంకోటి మనం చూస్తాం ఇంకోటి ఏం అంటే ఎక్కడైనా సరే రేసు ప్రభు వస్తుందంటే కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు యేసు ప్రభు ఆ ప్రాంతం వస్తుందంటేనే గుంపులు గుంపులు జనాలు వస్తుంటారు వాళ్ళ మంది గుంపుల ఆయన మీద పడుతున్నారంట అలా మన కింద చూసుకుంటే తన కలిగినది అంత ఒకసారి చదవండి మాది తనకు కలిగినది వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడిను ఆమె ఏసును గూర్చి నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను చాలా జన సమూహము జన అంటే చిన్న గుంపు ఉంటుంది అది గమనించాలి మనం అందులో జన అంటే పెద్ద పెద్ద గుంపు కదా జనం అందులో వేల మంది ఉన్నారు కానీ కొన్ని చాలా మంది అట్లు సమూహం ఉన్నది పెద్ద సమూహం దాని లోపల ఆమె ఒక్క మేము వచ్చింది అందులో చూసుకుంటే ఆమె ఆయన వస్త్రం మాత్రం ముట్టితే నేను అని చెప్పి ఆమె విశ్వాసం పెట్టింది ఇక్కడ ఆమె ఆయన వస్త్రం మాత్రం ముట్టింది స్వస్థపరచబడింది దేవుడు ఆమెన్ ముట్టి ఆయనకు తెలియకుండా ఆయన లోపల నుంచి ప్రవాహం పోయింది స్వస్థపరచబడింది చూసుకున్నాం మనం కానీ ఆ గుంపులో చాలా మంది కుంటోలు ఉన్నారు గుడ్డోలు ఉన్నారు రకరకాల వ్యక్తులు ఉన్నారు అందులో గమనిస్తే ఈశ్వరావు వస్తుందంటే మామూలు ఉంటుందా అరే ఆయన వస్తున్నాగానే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కుంటోలు గుడ్డోలు ఉండొచ్చు ఆ టైంలో ఈశ్వరావు అన్ని ఆడ స్వస్థపరచుకుంటా చేసుకుంటా అంతా ఆ ప్రాంతం మొత్తము దేవుని యొక్క ఏదైతే కార్యాలు ఉన్నాయో అందరూ తెలిసింది అంటే మామూలు ఉంటది చాలా మంది వచ్చి ఉంటారు కుంటోలు వస్తారు గుడ్డోలు వస్తారు అందరూ వస్తున్నారు దేవుణ్ణి తాకుతున్నారు చేస్తున్నారు కానీ ఎవరు స్వస్థ పొందుతలేరు ఈ అమ్మ ఈ సిస్టర్ వెళ్ళి కుట్టి ఆయన చంగుని ముట్టింది ఈమె స్వస్థ స్వచ్ఛత పొందింది చూడండి ఇక్కడ ఆమెకున్న విశ్వాసం చూసుకుంటున్నాం మనం ఆమెకున్నదన్నీ ఖర్చు చేసింది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆమె బాధ పడింది కానీ ఒక విశ్వాసం ఏముందంటే ఈశ్వరుడు చేసిన కార్యాన్ని బట్టి ఆమె లోపల గొప్ప విశ్వాసం వచ్చింది విన్నది అంతే ఆ టైంలో ఇంకా గ్రంథస్ మన బైబుల్స్ లేవు ఆ టైంలో వాళ్ళ దగ్గర ఎటువంటి ఏమంటారు వాక్యాలు లేవు కానీ విన్నదు ఒక్క వాక్యం వినదు ఆ టైంలో టీవీలు ఆ టైంలో ఇవి యూట్యూబ్ ఛానల్స్ లేవు ఆ టైంలో మెసేజెస్ వాట్సాప్స్ ఎటువంటి సువిధ వసతులు లేవు అయినా కానీ ఒట్టి ఆ దేవుని యొక్క మాటను వినదు దేవుని యొక్క వాక్యాన్ని వినదు ఆయన ఇట్లా అట్లా చేసిండు ఆమె వచ్చింది చూడండి ఈ అధ్యాయంలో గొప్ప మూడు మెరకల్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ ఈ అధ్యాయంలో ఫస్ట్ మెరకల్ ఏం చూస్తున్నాం ఆ సేనా దయ్యం పట్టి నేను ముట్టిండవు సెకండ్ రక్పస్వామ గల శ్రీని ఇస్తున్నాం ఆమెకున్న విశ్వాసం చెప్తున్నా కదా అంతమంది గొప్ప జరుసంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ సమూహంలో ఉన్న ఎంతమంది ఉన్నారో అందరికన్నా మించిన విశ్వాసం ఉంది ఆమెకి అందరు ఏమనుకుంటారు ఈశ్వర వచ్చి నన్ను ముడితే నేను స్వస్థపడతా అన్నట్టున్నది కానీ ఈ ఈ సిస్టర్ మాత్రము ఆయన చెంగు ముడితే చాలు నేను స్వస్త పొందుతా అనే సిస్టర్కి అవిశ్వాసం ఉంది సమూహం సమూహం అంటే మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు యేసుప్రభు ఇద్దరుగా ఉన్నాడు యేశుప్రభు పక్కనే ఉన్నాడు కానీ గ్రహించలేకపోతున్నారు ఆయననే చేయాలి ఆయననే ముట్టాలా అప్పుడే మనం బాగుపడతాం అన్నట్టుంది కానీ ఈ సిస్టర్ మాత్రం ఆ సమూహం నుంచి విడుదల ఆ గొప్ప సమూహం నుంచి దేవుడు ఆమెని విడుదల ఇచ్చాడు కేవలం వాళ్ళ విశ్వాసం ఆమె విన్న వాక్యం ఆ వాక్యం ఎట్లా వినేదండి ఆ టైంలో ఎవరో చెప్పి ఉంటారండొచ్చు ఆమెను ఎప్పుడు ఈశ్వరుని చూడలేదు ఆయన చూడలేదు ఆయన ఎవరో తెలియదు ఆమె వాక్యం విన్నది ఆమె ఆ వాక్యం విని ఆ వాక్యం ఆమె జీవితం మార్చేసింది ఆ విశ్వాసము ఆమెను గొప్ప స్వస్థత ఇచ్చింది ఆమెకి పన్నెండు ఏళ్ళ రక్తస్రావం గల రక్తస్రావం అనేది ఆ నిమిషం వితిన్ సెకండ్స్ వితిన్ మినిట్స్ లో విత్ ఇన్ సెకండ్స్ అనాల వెళ్ళి కూడా అన్న సెకండ్స్ అలా ఆగిపోయింది రక్తస్రావం అనేది రక్తస్రావం అనేది మినిట్స్ లో ఆగిపోయింది అటువంటి గొప్ప మెరకల్ అయింది అక్కడ అయినా కానీ శిష్యులు గ్రహించలేకపోతున్నారు అడుపరాభు ఏమంటుండంటే నాలుగు నుంచి ఏదో ప్రవాహం బయలుదేరింది అని నన్ను ఎవరో అని యేశ్వరావు అంటున్నాడు యేశరావుకు తెలియదా యేశ్వర ప్రభుకు తెలుసు కదా లోక సృష్టికర్త ఆయన ఆమె సృష్టించింది కూడా ఆయననే ఆయనకు తెలుసు ఆమె బాధ ఏందో ఆమె ఉన్న పరిస్థితి ఏందో తెలియదా ఆయననే గుర్తించారు కదా ఆయన బిడ్డ కదా ఆమె ఆయనకు అన్ని తెలుసు కానీ ఏంటంటే ఆమె ముందు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ చూస్తున్నాడు కానీ చూడండి శిష్యులలో ఇంకా పరిశుధాత్మ లేదు గ్రహించలేకపోతారు దేవుడు ఏ మాట చెప్తున్నాడు శిష్యులు ఏమాత్ర ఇరిటేట్ అవుతారు శిష్యులు అయ్యో ఏసు ప్రభా ఇంతమంది వేల మంది ఉందో వేల మంది నీ మీద పడుతున్నారు నీ మీద నిన్ను తాకుతున్నారు చేస్తున్నారు నువ్వు ఏమంటున్నావు ఎవరు నన్న నువ్వు ముట్టిన ఎట్లా అంటావు ఇంతమంది నీ మీద పడుతుండగా ఇంతమంది చూడండి ఆ ట్వంటీ నైన్ చదురా వెంటనే ఆమె రక్తదార కట్టరు కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ నివారణ వెంటనేసు తన నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు చూ వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని ఆయన శిష్యులు జన నీ మీద పడుచుండట చూస్తున్నావే నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యం చేసి చాలు చాలు చూడండి సిస్టర్ ఆ దేవుడు చెప్తున్న మాటని గ్రహించలేకపోతున్నారు శిష్యులు అంటే అంటే ఇంకా వాళ్ళు ఇంకా అప్పుడు అప్పుడు వరకు అయినా లోపల పరిశుధాత్మ అనేది లేదు అంటే దేవుడు చెప్తున్నాను ఎవరో ముట్టినారు అంటే ఈశ్వరం మాట ఎట్టుంటుంది ఈ మామూలుగా ఉంటుందా ఈశ్వరం ఉట్టిగా మాట్లాడతారా ఎవరో ముట్టిన నన్ను తాకిర ఆయన ఆ మాట ఎందుకు చెప్తున్నాడు గ్రహించాలా కదా శిష్యులు అయితే శిష్యులు మాత్రం అంతమంది జనసంహం చూసి ఇరిటేట్ అయిపోతున్నారు అలా అంటారు ఏంది నువ్వు ఎవరో ముట్టినారంటారు అందరి నీ మీద పడుతున్నాగా చూడండి మనం కూడా మన పరిస్థితి కూడా ఇంతకుముందు ఈ వాక్యం గ్రహించలేనప్పుడు కూడా మనం ఇట్లనే ఉండే కానీ ఎప్పుడైతే మన లోపల వాక్యం వచ్చిందో వాక్యం అని స్వస్థపరిచింది మన హృదయాలను స్వస్థపరిచింది మనం అంచనంచని ఎదుకుంటూ పోతున్నాం వాక్యంలో ఎదుర్కొంటూ పోతున్నాం మనం కూడా ఆ జనసమూహంలో ఉండే కానీ ఆ స్త్రీని ఆ సేనా దయం పట్టిన వ్యక్తిని దేవుడు ఎట్లా విడుదల చేసిండో మనలందరినీ కూడా విడుదల చేసి మనము ఆ జనసమం నుంచి బయటకు వచ్చినాం ఆ ఊరు గ్రహించలేకపోయింది ఆయన చేసిన ఆయన చేసిన పనిని ఆ చేసిన మెరికల్ని వాళ్ళు గ్రహించలేకుండా ఏశ్వరావుని వదులుకున్నాం వారు చూసుకున్నాం మనం కూడా చూస్తున్నాం ఆ పందుల కోసమా వాళ్ళు వదులుకున్నారు ఈశ్వరావుని మా ఇంకా ఆస్తి నష్టమవుతుందా మా వశవులు ఇంకా నాశమైపోతాయేమో అనుకుంటున్నట్టు అందుకోసం ఈ శ్రో అందుకున్నట్లు రాదు నేను అనుకుంటున్నాను చూడండి ఆ దేశానికి ఆ ప్రాంతానికి ఆ యొక్క ఆ ఊరికి రక్షణ అనేది వచ్చితే గ్రహించలేక శక్తి ఉంది పరిస్థితి ఇక్కడ చూస్తే ఈ సిస్టర్ యొక్క విశ్వాసం చూస్తే నేను ఉట్టి చెంగుని ముడితే చాలు చూడండి ఎంత తేడా ఉందో ఆలకి ఈమెకి తర్వాత ఇంకొకటి ఏముందంటే ఆ ఇదే అధ్యాయంలో ముప్పై నాలుగు తర్వాత ఆయన ముప్పైదో వచ్చిన ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ యొక్క బోధకుడిని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది యాక్చువల్లీ ఈశ్వరము పోతుందో ఆ యొక్క ఎవరైతే సమాజం అధికారి ఉన్నాడో అధికారి ఇంటికి పోతున్నాడు ఆయన పోయే దారిలని ఇవన్నీ అవుతున్నాయి ఆయన ఆ ఊరు గెరాసిని ప్రాంతం నుంచి వచ్చినాక అయ్య పొయ్యే దారిల రక్తస్వాముల స్త్రీ స్వస్థపరచబడింది ఆ సమూహంలో ఆ మొక్కతి స్వస్థపరచబడింది తర్వాత గ్రహించింది యేసురావుని ఆ యొక్క సత్యాన్ని గ్రహించింది అమ్మని తర్వాత చూడండి యాక్చువల్లీ పోయేది ఆ ఇంటికి దేవుడు పోయేది ఆ ఇంటికి కానీ చూడండి అక్కడ ఆయన యేసురావు ఇవన్నీ కార్యాలు అవుతున్నప్పుడు ఆ లేట్ అయిపోయింది లేట్ కాగానే ఏమంటారు అంట ఇంటి అధికారి ఇంటి నుంచి వచ్చి అవి ఎందుకు వేసుకోవాలని బాధ పెడతాం ఇప్పుడు ఆయన మీ అమ్మాయి చనిపోయింది చనిపోయింది అని చెప్పి చెప్తున్నట అయితే అక్కడ దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు మనం ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి మాట మనం అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది నీ ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుతున్నారని అని అడిగింది యేసు వారు చెప్పిన మాటలను లక్ష్య చూడండి ఈశ్వరము మాత్రం ఆ మాటలు లక్ష్య మనం ఉంటే మాత్రం భయపడతాం ఆ పరిస్థితుల ఆ వాళ్ళ అధికారి ఎంత భయపడిందో ఆయన గుండె బద్దలైపోయి ఉండొచ్చు అరే ఈ కుమార్తె చనిపోయిందనగాని ఎటు పరిస్థితి ఆస్తులు సంపాదించుకుంటాం కానీ మన ఎవరైనా మనం కోల్పోయినాం అనుకోండి ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ వాళ్ళని సంపాదించుకోలేరు ఆమె ఆయన గుండెలు బద్దలైపోయి ఉండ చనిపోయిందనగానే వినగానే కానీ యేసు ఒక మాట అంటున్నాడు అది మనం గ్రహించాలి చూడండి భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజం అధికారితో చెప్పాను ఆ అధికారితో దేవుడు ఏమంటున్నాడంటే భయపడకము నమ్మిక మాత్రం ఉంచము భయపడొద్దు మనం కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలంటే భయపడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయం వదులుకోవాలి నమ్మకం ఎవరి మీద నమ్మకం పెట్టాలి ఎవరు చెప్తున్నారు వాక్యం అది ఈశ్వర చెప్తున్నారు ఆయన మీద నమ్మకం పెట్టమంటాడు మనం భయపడద్దు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కానీ భయపడవద్దు నమ్మకం పెట్టాలి అట్లనే మనలాగానే మన తోటను మనం ప్రయత్నం వాళ్ళని ట్రైన్ చేయాలి వాళ్ళని భయపడనీయద్దు భయపడద్దు నమ్మకం పెట్టాలి ఈశ్వర మీద నమ్మకం పెట్టాలి ఆయన ఎటువంటి కార్యమైనా చేస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు సర్వం సాధ్యమే కాదు ఇక్కడ చూసుకుంటే మనం చూడండి అమ్మాయి ఆ పాప కోసము ఆయన వచ్చినాడు కానీ ఈ మాట చెప్పగానే కానీ దేవుడు అంతా పెద్ద గొప్ప మాట చెప్తున్నాడు భయపడొద్దు నమ్మిక మాత్రం ఉంచడండి అంటాడు ఆయన చేసేది కార్యము చూస్తున్నాడు ఆయన రక్తస్రావం గల స్త్రీని చూస్తున్నాడు ఆయన దేవుడు ఈ మాట అన్నది కూడా విన్నాడు కదా దేవుడు ఈ మాట అన్నా కన్నా ధైర్యం వచ్చినట్లుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు కదా తర్వాత మనం కింద చూసుకుంటే పేతురు యాకోబు యాకోబు సహోదర యోహాను అను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానీయక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండిట చూచి లోపలికి పోయి మీరెలా చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించి చాలా ఇష్టం చూడండి ఈశ్వ్రభు అందులో ఉన్న మంది సమూహంలో కొందరు సిస్టర్ని తీసుకెళ్ళినాడు ఆడ మెన్షన్ చేస్తున్నారు కానీ అందులో కొంతమందిని తీసుకెళ్ళినాడు తీసుకెళ్ళినాక వాళ్ళు ఏడుస్తున్నారు ఇక చనిపోయిన శవం దగ్గర కూర్చొని ఏడవడు ఆ గొల్ల గొల్ల చేస్తున్నారంట అంటే ఆ టైంలో ఈశ్వ్రబు వచ్చి ఒక మాట చెప్తున్నారు ఈశ్వరాబు వచ్చి ఒక మాట ఏం అంటే ఆ పాప చనిపోలేదు నిద్రపోతుందని చెప్తున్నాడ కానీ మనం చూసుకుంటే ఆ వచ్చి సమాజం అందిరపు అధికారం ఇంటి నుంచి కొందరు వచ్చి ఏమన్నారు ఆ పాప చనిపోయింది అంటాడు కానీ యేశురాబు లేదు చనిపోలేదు బతికి నిద్ర పోతుంది అంటుడు కానీ ఆ యేశురాబు చెప్పిన మాట కాదు ఏమంటున్నట ఆయనని అపహాసం చేస్తున్నాడట ఏం చేస్తున్నారట యేశ్వర ప్రభు చెప్పిన మాటకి అపహాస్యం చేస్తున్నారంట చూడండి ఏశ్వబు చెప్పిన మాట వాళ్ళకి మజాక్ అయిపోయింది అంటే మనసు వాళ్ళ మనో నేతలు మూయబడి ఉన్నాయి కదా వాళ్ళకి అర్థమవుతలేదు ఈయన ఏం చెప్తున్నాడు వాళ్ళు ఇంకానూ అదే శారీరకంగానే మాట్లాడుతున్నారు శరీరకంగా నిజంగా అమ్మాయి చనిపోయేది కరెక్టే కానీ సృష్టికర్త అక్కడ ఉండడానికి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు చూడండి యుగ దేవత గుడ్డితనం ఇచ్చింది ఆ ఇక ఊరులో కేరాసినీ ప్రాంతం కూడా గుడ్డితనం ఉంది వాళ్ళు ఆ యొక్క ఆస్తుల కోసము వాళ్ళ పందుల కోసము ఆయన్ని వద్దనుకున్నారు ఇక్కడ చూస్తేనేమో ఈశ్వరముని హెలన చేస్తున్నారంట అపహాసం చేస్తున్నారంట మన పరిస్థితి కూడా అట్లానే ఉంటది మనం చెప్పేదానికి మనం చెప్పే వాక్యానికి మనం చెప్పే ప్రతిదానికి హెళన వేయడము మజాక్ చేయడము కానీ దేవుడు మాత్రము వాళ్ళ హెలన వాళ్ళ అపహాసాన్ని పట్టించుకోలేదంట దేవుడు మాత్రం వాళ్ళు ఏం చెప్పినా లక్ష పెట్టలేదు వాళ్ళు ఇంత ఏం చెప్పుకొని ఎవరేమైనా చేయండి దేవుడి పని మాత్రం దేవుడు చేసుకుంటూ పోతున్నాడు వాళ్ళకు దేవుడు మాత్రం ప్రత్యుత్తరం ఏం చేయలేదు వాళ్ళకి వాళ్ళని బయట పంపించినాడు భయపడ బయట పంపించి దేవుడిని ఎక్కడ దేవుని పని చేస్తున్నాడు మన సేవ జీవితంలో కూడా మనల్ని అపహాసిస్తారు మనల్ని దూషిస్తారు ఇవన్నీ చేస్తారు కానీ మనం భయపడొద్దు భయపడకము నమ్మిక మాత్రం ఉంచము చెప్తున్నాడు చూడండి ఆ ప్రాంతంలో దేవుడు సంచరించి ఆ సమూహం నుంచి ఒక స్త్రీని ఆమె ఆమెని రక్షణ తీసుకొచ్చినాడు తర్వాత ఈ సమాజం అందరికీ ఇంటికి వచ్చి ఆ పాపను ముట్టిండో దేవుడు ఆమె లేచింది ఎంత గొప్ప కార్యం ఆ టైంలో అప్పుడు అపాహసం చేసిన ఏం చేసేయడం వల్ల ఎవరికి చెప్పకంటుండడు దేవుడు అపాహసం చేసిన వాళ్ళ చేసిన వాళ్ళ ముఖాలు అప్పుడు ఎట్లుంటుండో చూడాలనుకుంది అందుకోసమే మన వాక్యము మనము మనం చెప్పే వాక్యంలో సత్యం ఉంటుంది సత్యం ఈజీగా ఎవరికి అర్థం కాదు ఏదో చెప్తామో వాళ్ళకి డైరెక్ట్ తగులుతుంది అర్థం కాదు ఈశ్వరభుడు వద్దకున్నారు మనల్ని కూడా వద్దనుకుంటారు గొప్ప జన సమూహం ఉన్నది గ్రహించేది ఒకటే ఆయనని ఆయన సంపూర్ణంగా విశ్వాసంతో గ్రహించేది ఒకటే ఆయన వాక్యాన్ని స్వీకరించేది కొంతమంది చూసుకుంటే నా రక్తం తిని నా నా నా శరీరం తిని నా రక్ నా రక్తం దాగినోళ్ళు అని అనగానే చాలా మంది శిష్యులు దేవుని దగ్గరికి జరిగిపోయినారు ఆయన ఆయన శరీరం ఎట్లా తింటాం ఆయన రక్తం ఎట్లా దాక్తాం యశ్వరావు నిజంగా వాళ్ళ ఆయన రక్తం దాగుతాము మనము ఆయన శరీరం తింటాము అది ఆత్మీయమైన వాక్యం చెప్పింది ఐశ్వరరావు గ్రైన్ చేయలేకపోయారు శిష్యులు దూరం వెళ్ళిపోయారు పరిస్థితి దేవుడు చెప్పిన ప్రతి దాంట్లో ఏదో ఒక మర్మం ఉంటది ఆయన చెప్పిన వాక్యంలో ఏదోక ఒక సత్యం ఉంటుంది అది గ్రహించలేకపోయినారు శిష్యులు ఆ శిష్యులు ఎవరికైతే వెళ్ళిపోయినారో వాళ్ళు మిగతా ఉన్న శిష్యులు మాత్రం ఆయనతోనే ఉన్నారు తర్వాత అడిగినారైందండి చూడండి ఆ మాట ప్రతి మాటలో ఆత్మీయార్థం ఉంటుంది దేవుడు మాట్లాడే ప్రతి మాటలో ఇప్పుడు ఈ కాల కూడా ఎట్లా దేవుని ఆత్మీయమైన విషయాలకు ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు నార్మల్ గా వాక్యం చెప్పినప్పుడు ఇక వాళ్ళకు ఏంటంటే కొంచెం వాక్యం చెప్పినప్పుడు ఆ నవ్వుడు ఇప్పుడు అవి కావాలా లోకానుసరమైన మాటలు కావాలా లోకానుస లోకంలో ఏం జరుగుతుందో అది కావాలా సత్యం చెప్తే మాత్రం ఎవరు వినరు మన లోకం మొత్తం ఉంది మన దగ్గర సత్యం చెప్తే మాత్రం ఎవరు గ్రహించరు పరిస్థితి లోకానుసరమైన జీవితం అందరికి ఇష్టం మనం ఇక్కడ చూసుకుంటే ఈ అధ్యాయంలో దేవుడు మూడు మెరకాయల్సి చూస్తున్నాం మనం మూడు గొప్ప కార్యం చేసింది యశ్వ్రభు పన్నెండు స్వామి గల రక్త స్వామి గల దేవుడు ఆయన ముట్టను ఆయన ముట్టను కూడా ముట్టది కానీ ఆమె స్వస్థపరచబడింది ఆమె విశ్వాసం ఆమె స్వస్థపరిచబడింది అధికారి పాప చనిపోయినా దేవుడు ఆమె లేపిడు అంతమంది అంత కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఎదురుగా దేవుడు ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన రుజువు పరచుకుంటూ ఆయన సృష్టికర్త అనే కానీ గ్రహించలేకపోతుంది పబ్లిక్ ఆ గెలాసీన ప్రాంతంలో రుజువుపరచుకుంటూ సృష్టికర్తనని గ్రహించలేకపోతున్నాడు వాళ్ళు వద్దు అంటున్నారు వాళ్ళు దయ్యాలు పట్టిన మొక్కుతున్నాయి నమస్కరిస్తున్నాయి మర్యాద ఇస్తుంది ఎస్సు మా సృష్టికర్త అని అది కూడా గ్రహించలేకపోతుంది లోకం కానీ మనం గ్రహిస్తున్నాము మనం ఈ వాక్యం పట్టుకొని ఉన్నాం దేవుడు మనల్ని అందరినీ అభిషేకించినాడు మన అందరినీ వాడుకుంటున్నాడు మనం ఇంకా వాడబడాలా మనతో ఇంకా అనేకులను మనం రక్షణకి తీసుకుని రావాలా సోదరులు చాలా మంది ఉన్నారు ఇంకా మనోళ్ళు వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా మనం మాత్రం చెప్పాల మనం యొక్క ఈ యొక్క సత్యం మనకు ఆ సమూహంలో ఒక స్త్రీ గ్రహించగలిగింది విష్ప్రభుని సంపూర్ణంగా గ్రహించగలిగింది స్వస్థ స్వస్థప స్వస్థపరచబడింది అది ఎన్నో నాలుగు రెండు వేల సంవత్సరాల కింద జరిగింది కూడా మనం ఇప్పుడు కూడా చదువుతున్నామంటే చూడండి ఆ దేవుడి ఈ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అనే అధ్యాయం మనకి ఈ ఐదో అధ్యాయం అనేది ఆ గొప్ప గొప్ప మాట చెప్పింది ఇచ్చినము భయపడకము నమ్మిక మాత్రం ఉంచము మనం కూడా మన జీవితంలో ఇలాంటి సమస్యలు బాధలు వేదనలు వచ్చినప్పుడు మనం భయపడద్దు మీరు చేసే సేవలో మీరు చేసే ప్రతి పనిలో గాని దేవుడు మనకు తోడు ఉన్నాడు ఇదైతే గ్యారంటీ మనకు మనకు చేసిన వాగ్దానం అది ఆయన నమ్మిన బిడ్డలను తలగా పెడతాడు ప్రతి చోట మనల్ని తలగా పెడతాడు మనమే దేవుని దొరికిన జరిగిపోయి తోకగా అయిపోతాం దేవునికి సమయం మన పండ్లకు మన మన స్వార్థంకి సమయం ఆయనకు దూరం వెంపుతాం మనకి సత్యం అనేది వాక్యం దొరికింది ఈ సత్యాన్ని మనం అనేకులకు ప్రకటిస్తాం దేవుని కార్యాన్ని ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు మనం వాళ్ళందరినీ మనం సత్యంలోకి తీసుకొని రావాల ఆ సమూహాన్ని మొత్తాన్ని సత్యంలోకి తీసుకొని రావాలా మనం ఈరోజు దేవుడు మన ఈ వాక్యం ద్వారా మొత్తం మనతో మాట్లాడుతున్నాం గొప్ప దేవుడు ఎటువంటి వ్యక్తినైనా దేవుడు రక్షించగలుగుతాడు కానీ ఆ వ్యక్తి వరకు సువార్త అందాలంటే మనమే మన ద్వారానే తప్ప ఇంకా ఎవరు ఆరోజు చేయలేరు కార్యాలు చూడండి ఆ శిష్యులు గ్రహించలేకపోయినా చెప్పిన వాక్యాన్ని కొందరే గ్రహించగలిగిన ఆ వాక్యాన్ని ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం శరీరక్తంలో ఆత్మీయంగా అనుకుని దాంట్లో పాల్పొందుతాం దేవుని యొక్క శ్రీరక్తం అనుకుని నిజంగా మనం రక్తం దాగం నిజంగా దేవుని మాంసం దినం ఆత్మీయం ప్రతిదీ ఆత్మీయమైంది దేవుడు చెప్పిన ప్రతి వాక్యం ఆత్మీయమైంది మనం ప్రతి వాక్యంలో ఆత్మీయమైన సత్యాన్ని గ్రహిస్తున్నాం ఇక్కడ దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన ప్రార్థించి ముగించమంటావాదరం రాజా పర్శుద్ధుడా గొప్ప దేవా తండ్రి ఏసనా ఇసు ప్రభా ఈ వాక్యం మాతో మాట్లాడినావు తండ్రి నీకు విధానం నీకు వందనాలు ఇస్తు ప్రభా ప్రభా ప్రాంతం వాళ్ళు ప్రభా నేను తృణీకరిస్తున్నారు ఎస్సు ప్రభా కానీ ప్రభా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి మా జీవితాలకు మీరు రండి దేవా యస్సు ప్రభా ఇంకెంతమంది అయితే ప్రభా మిమ్మల్ని పిలువలేదు వాళ్ళందరూ కూడా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పిలవాలా తెవా ఆయన యశు ప్రభా నీకెంతో వందనాలైనా మీరు చేసిన కార్యాన్ని బట్టి చేస్తున్నాం తండ్రి ఆ సమూహం గొప్ప సమూహంలో ప్రభా ఆ టైంలో ఆ స్త్రీ రక్షణ పొందింది ఎస్సు ప్రభ ఆయన నీకెంతో వందనాలనైనా ప్రభా నిను గ్రహించినది అస్తి ఒక్కతే ఉన్నది ఇస్తు ప్రభా అంతమంది శిష్యులు మీ ఇరవై నాలుగు గంటలు ఉన్నా కానీ మిమ్మల్ని గ్రహించలేకపోయారు కానీ ప్రభా ఆమె కేవలం మీ వాక్యం విని మీద విశ్వాసం పెట్టుకొని ఉన్నందుకండి ఆయన ఎస్సే నీకు ఎంతో వందనాలు నైనా ప్రభా ఆ యొక్క ప్రభ అధికారి ఇంట్లో నువ్వు చేసిన కార్యం నీకు వందనాలు వందన అనేక అలాంటి పరిస్థితులు ఉన్నారు ఇస్తు ప్రభలందరినీ మనం ముట్టండి స్వస్థపరచండి ప్రతి ఒక్క జనస్వామి గొప్ప జనస్వామిని ప్రభా మేము తీసుకొని రావాలా దేవా నీ తీసుకొని రావాలా మా యొక్క ప్రభా భారం ఆ యొక్క భారాన్ని మేము ఎన్నడూ మర్చిపోయి వీళ్ళే తండ్రి దానిలో అనేక మంది ఉన్నారు నేను మా బంధుమిత్రులు ఉన్నారు మా స్నేహితులు ఉన్నారు ప్రభా తండ్రి ఏసీ ప్రభావానికి ఎందు అందరూ కూడా సత్యంలోకి రావాలా మా ప్రయాసం అంతా దానికోసం ఉంది ప్రభావం వల్ల అభిషేకించి వాడుకోండిసే వచ్చిన ప్రతి ఆశ్రయించి ఈ వాక్యాన్ని ఇరుగింతలు పలింపు దయచేసి మీ నామానికి మాయమ తెచ్చుకోమని ఏసిగు శ్రీకృష్ణ అంత్రి ఆ మెయిన్ కేసుగు కృపా సమాధానం పరిశుద్ధాత్మ అనిపింపు మా అందరికీ సదాకాలం తోడు దాకా ఆ మెయిన్ సిస్టర్ అందరూ రాజరా అందరికి ప్రేజ్ రాదు